దేహమే నేననుకోవడం శరీరమే నేననుకోవడం అనేటటువంటి అభ్యాసం వలన అన్ని ద్వంద్వలు వచ్చినాయి కాబట్టి ఆ ద్వంద్వాలలో అత్యంత బలమైనటువంటివి దేహాంతర ప్రాప్తి కలిగించేటటువంటివి అయినటువంటి రాగద్వేషాలు అందులో ఉన్నాయి కాబట్టి ప్రధానం రాగద్వేషాలు మానవుడు తన జీవితంలో తప్పక దేనిని జయించాలి అంటే రాగద్వేషాలను జయించాలి రాగద్వేషాలు కనుక ఏ కోశంలో అయినా సరే ఏ మూలైనా సరే ఏ అంశంలో అయినా సరే ఆసక్తమై గనక ఉంటే వాటి పునః జన్మాంతర ప్రాప్తి లభిస్తుంది ఉదాహరణ చెప్తా చూడండి అనేక ప్రజలు మనకి బయట ప్రపంచంలో కనబడుతూ ఉంటారు ఎలాంటి వాళ్ళంటే ఒకరికి పురుషులంటే పడదు స్త్రీలకి కొంతమందికి పురుషులంటే పడదు కొంతమంది పురుషులకు స్త్రీలంటే పడదు అంటే పురుష ద్వేషులుగా స్త్రీ ద్వేషులుగా వస్తారు కారణం ఏమిటి అంటే జన్మాంతర సంస్కారంలో ఎవరి చేతో మోసగించబడు లేకపోతే ఎవరి చేతో తీవ్రముగా బాధించబడు లేదా ఎవరి ఎడలో తీవ్రమైనటువంటి భావములు కలిగి ఉన్నప్పుడు ఆ తీవ్రమైన లక్షణములతోనే ఆ జన్మ ముగిసిపోయి ఆ తీవ్రమైన రాగం కాని తీవ్రమైన ద్వేషం కానీ కొంతమంది వైస్ ఉంటారు అంటే స్త్రీ శరీరంలో పురుషులుగా పురుష శరీరంలో స్త్రీలుగా అంటే బయట మాత్రం పురుషుడే లోపల మాత్రం స్త్రీ బయట మాత్రం స్త్రీలే లోపల మాత్రం పురుషులు వాళ్ళ వీళ్ళని తట్టుకోవాలన్నా కూడా చాలా కష్టం అటు స్త్రీ ద్వేషులు పురుష ద్వేషం తట్టుకోవాలన్నా కష్టమే ఉపాధిగతంగా ఉండవలసినటువంటి లక్షణాలు కనుక వ్యతిరేకంగా ఉన్నాయన్నమాట అప్పుడు వాళ్ళని తట్టుకోవాలన్నా చాలా కష్టం ఇలాంటి వాళ్ళ సంసర్గం సా కూడా కలిగే అవకాశం అంటే ఈ జన్మలో ఏదైనా తరిద్దామనే ఆలోచన కలిగినటువంటి వాళ్ళకి ఇలాంటి వాళ్ళు భార్యాభర్తలుగా వచ్చే అవకాశం కూడా ఎలా వచ్చారు మరిస్ ఇట్ పాసిబుల్ మరి వాళ్ళు వాళ్ళ జీవితం అప్పుడు ఎన్నో ఒడిదుడుకులకు లోనవుతూ ఉంటుంది రకరకాలైన ఎత్తుపలాల్లో పడుతూ ఉంటుంది మరి వీళ్ళే ఎందుకు నాకు లభించారండి అని మన ప్రశ్న నేనంతా బానే ఉన్నాను నేను సదాచారంతో జీవించాలనుకుంటున్నాను నేను ఈశ్వరుని ఎందు భక్తితో జీవించాలనుకుంటున్నాను శరణాగతులనే జీవించాలనుకుంటున్నాను అంతా ఆహాని పోగొట్టుకోవాలనుకుంటున్నాను ముక్తి మోక్షం కావాలనుకుంటున్నాను కానీ నాకు పరిస్థితులు సహకరించడం లేదండి ఇలాంటి మనుషులు కూడా ఉన్నారు మనుషుల్లో ఎలా లభించారు మరి వీళ్ళు తధా దేహాంతర ప్రాప్తి నాయన వచ్చేటప్పుడు తెచ్చుకున్నావు ఏం తెచ్చుకున్నావు భావనామయ శరీరంతో వచ్చింది నీకు ఈ దేహం ఆ భావనామయ శరీరంలో ఈ రాగద్వేషాలు ఈర్ష్యాసూయలు కామక్రోషలోపమోహ మధమాత్సర్యాలు అనే దశ దశ సంసర్గములు పది సంసర్గాలు అనమాట ఆహు సంసర్గ దోషం అంటారు అన్నమాట వాస్తవానికి ఆత్మకి ఆ పది లక్షణాలు లేవు ఉన్నాయా లేవు ఆత్మకే లక్షణాలు ఉన్నాయి సత్యం జ్ఞానం ప్రకాశం చైతన్యం ఆనందం ఈ ఐదు లక్షణాలే ఉన్నాయి అనేక జన్మ పరంపరలో ఎన్నో లక్షల సార్లు పుట్టిపోయినా ఆత్మకివే లక్షణాలు ఉన్నాయి సృష్టి ఆది నుంచి సృష్టి అంతం వరకు కూడా ఐదు లక్షణాలే ఉన్నాయి కానీ జన్మ ఎత్తి వదిలే శరీరం ప్రతిసారి పునః శరీరం పొందడానికి ఉపయుక్తమైన భావనామయ శరీరం యొక్క కొనసాగింపు అంటే సూక్ష్మ శరీరం యొక్క కొనసాగింపు వలన కారణంలో ఉన్నటువంటి అవిద్య వలన అంటే అవిద్యోపాధిగతుడేమో జీవుడు మాయోపాధిగతుడేమో ఈశ్వరుడు మాయోపాధి అంటే అర్థం ఏంటి అంటే త్రిగుణాత్మకమైనటువంటిది మాయ త్రిగుణాత్మకమైనటువంటి మాయ సృష్టి అంతా వ్యాపకమై ఉంది సృష్టి నియమం అది అంతేగాని వ్యష్టి నియమం కాదు అది సృష్టి అంతటా పంచభూతాత్మకమైనటువంటి సృష్టి అంతటా కూడా ఆ త్రిగుణాత్మకమైన మాయ విస్తరించి ఉంది ఈ త్రిగుణాత్మకమైన మాయను ఉపాధిగా ధరించిన వాడెవరు ఈశ్వరుడు ఆయ త్రిగుణాతీతుడు అలాగే ఆత్మ త్రిగుణాతీతం తే భక్తి భావనతో ద్వైత భావనతో శరణాగతి భావనతో చూసినప్పుడు జీవుడు ఈశ్వరుడు అన్నాం వేదాంత దృష్టితో ఉత్తరమీమాంసా దృష్టితో చూసాం అప్పుడు అదే ఈశ్వరుణ్ణి ఆత్మ అన్నం ఈశ్వరుడికి ఆత్మకి భేదం లేదు ఎందుకని ఇద్దరు త్రిగుణాతీతులే ఇద్దరు మాయక ఇద్దరు లేరు ఒకే ఆత్మని నీవు మనస్సుతో భావిస్తున్నప్పుడు ఈశ్వరుడుగా భావించవు మనస్సు స్థానం దాటి ప్రత్యేక ఆత్మస్థానానికి వచ్చావు అప్పుడు ఆత్మగా భావించవు అందువల్ల ఆత్మభావం నిలబడ